పరంపరా ఆత్మస్వరూపంధుగణ మనం ముప్పై నాలుగో శ్లోకం చూడాలి అందామోసారి మన్మనాభవత్ మద్యాజీ మా నమస్కూరు మామే వైష్యసిం పరాయణుక్ యుక్వా అంటే యోగమును కలిగి ఉంది హాఫ్ డర్బ్ యోగమును కలిగి ఉంది ఇది రీసెంట్ వస్తుందా అదైతే బాగా వస్తుందంటారా ఓకే ఇప్పుడు బాగుండున్నచ్చు ఏవం యుక్వ ఈ విధముగా కలిగి కలయికను పొంది పొందినవాడై అంటే యోగము యోగము అనే పదం అనేక సందర్భాల్లో వస్తుంది మీరు జాగ్రత్తగా సందర్భానికి తగ్గట్టుగా అర్థాన్ని గ్రహించాల్సి ఉంటుంది యోగము అంటే చాప్టర్ అనే కూడా వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ యోగము అంటే ఈశ్వరునితోటి కలయిక ఇప్పుడు మనము జీవులము ఈ సంసారంలో జీవిస్తూ ఉంటాము ఈ సంసారము మనకు చాలా ఆందోళన భయమును శోకమును కలిగిస్తూ ఉంటుంది ఇది ఎలాగంటే దేనిని పట్టుకుంటే వీడికి దుఃఖం కలుగుతుందో దాన్నే పట్టుకుంటాడు మనిషి దేనిని విడిచిపెడితే దుఃఖం పోతుందో దాన్ని విడిచిపెట్టలేకుండా పట్టుకుని ఉంటాడు ఈ సంసారాన్ని విడిచిపెట్టాలి అంటే పట్టుకోవాలి ఏంటోటి మనస్సుతో భగవద్గీతలో మొత్తం చర్చంతా కూడా మనస్సు గురించే ఉంటుంది ఎవరి దుఃఖ మీరు మనస్సుతోటి ఈశ్వరుని పట్టుకుంటే దాన్ని యోగము అంటారు మనస్సుతోటి ఈ ప్రపంచాన్ని పట్టుకుంటే దానికి సంసారము అని పెరుగుతుంది ఈ ప్రపంచాన్ని మీరు ఏ మేరకు మనస్సుతో పట్టుకుంటారో ఆ మేరకు దుఃఖాన్ని భయాన్ని మానవుడు పొందుతారు ఎందుకంటే ప్రపంచము దుఃఖాన్ని భయాన్ని మాత్రమే మనకు కలిగి చేస్తుంది అది ఆనందాన్ని ఇవ్వలేదు అయితే మరి అందరూ ఆ విషయం తెలుసుకోవాలంటే మరి దాని పేరే అజ్ఞానము అని అంటారు ఈ అజ్ఞానం అనేది ఎవరో మీకో నాకో ఎవరోకో అడగం మీరు అనుకోద్దు ఇది యూనివర్సల్ మొత్తం ప్రపంచమంతటా అన్ని జాతుల అన్ని రకాల అన్ని ప్రాంతాల ప్రజలకి కేవలం ఈ ఇరవై శతాబ్దంలో మాత్రమే కాదు సకల కాలముల ఎందు సర్వ సమానంగా ఉండేటువంటి ఒకనొక పొరపాటుకి అజ్ఞానము అని పేరు యూనివర్సల్ అది ఈ అజ్ఞానం కారణంగా మనకు ఏమనిపిస్తుందంటే ఈ సంసారంలో మనకు సుఖము లభించును అని భ్రమపడి మనం ఆ సంసారాన్ని పట్టుకుంటాం మనస్సుతో దేహంతో పట్టుకునేది ఏముంటుందండి మనస్సుతో పట్టుకుంటాం దేహం తర్వాత వస్తుంది ముందు మనస్సు సో ఈ మనస్సుతో సంసారాన్ని పట్టుకున్నంత వరకు మనకు శోకము దుఃఖము భయము తప్పదు చేతనే అనిత్యం సుఖం ప్రాప్య అనిత్యం సుఖం ఇమం లోకం ప్రాప్య భజస్వమాం ఈ మాట పైనే ఉన్నట్టుంది దీనిపైనే ఉంది అనిత్యం సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం ఈ లోకము అనిత్యము అసుఖము అంటే వినాశి అనిత్యము అంటే వినాశి ఎప్పటికప్పటికి నశించే స్వభావం గలది తర్వాత అసుఖం సుఖమనేది ఈ సంసారంలో ఈ జగత్తులో లేదు ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి గుర్తించి ఏం చేయాలి భజస్వమాం ఈశ్వరుని సేవించవలము సో ఏ విధంగా ఈశ్వరుణ్ణి సేవించాలి అంటే జగత్తుని పట్టుకోవడానికి బదులుగా ఈశ్వరుణ్ణి పట్టుకునేటువంటి ఉపాయం ఏమి ఈ శ్లోకంలో సంగ్రహంగా అదే చెప్పబడుతోంది ఈ సంగ్రహ శ్లోకానికే తరువాత ధ్యాయం వివరణ అవుతుంది ఈ ముప్పై నాలుగో శ్లోకానికి ఈ అధ్యాయం పూర్తయినప్పటికీ దీని యొక్క వ్యాఖ్యానమే తరువాతి పదవ అధ్యాయం అని మనం అనుకోవచ్చు అలాంటి పద్ధతి ఒకటి భగవద్గీతలో వస్తూ ఉంటుంది అధ్యాయంలో ఉండే ఒకనొక ఆఖరి శ్లోకము ఆఖరిది ఒక శ్లోకం ముందు కానీ దానికి వివరణ రూపంగా తరువాత అధ్యాయం ప్రవర్తిల్లుట అనేది భగవద్గీతలో పరిపాటు సో ఇక్కడ ఈ శ్లోకము చాలా ప్రధానమైన శ్లోకం సో ఏం యుక్వా ఈ విధముగా ఈశ్వరునితో సంబంధమును పెట్టుకొని ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అంటే మన్మనాభవ మద్భక్తో భవ మాం నమస్ అని నాలుగు వాక్యాలు ఈ నాలుగు వాక్యాల యొక్క సారాన్ని గ్రహించి మనం ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకోవాలి సో మొదటిది మన్మనా భవ నాయందు మనస్సు గలవాడవు అవుము భవ అంటే అవుము నీవు ఆ విధంగా అవుము ఏ విధంగా మన్మనా నాయందు అంటే ఈశ్వరుని ఎందు మనస్సు గలవాడవు అవుము ఇప్పుడు ఈశ్వరుని ఎందు మనస్సు అంటే దానికి రెండు రకాలుగా మనం గమనించవచ్చు ఉదాహరణకి ఈశ్వరుని యొక్క ఒక రూపం తీసుకుని శ్రీకృష్ణ రూపము శ్రీరామ అనే ఇత్యాది రూపం ఏదైనా ఒక రూపాన్ని తీసుకుని మీరు మనస్సులో ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉంట ఆ రూపాన్ని పట్టుకుని ప్రయత్నం చేస్తారు మనస్సుతో మనస్సుతో పట్టుకోవడం పేరే ధ్యానం అయితే మనస్సు ఏం చేస్తుంది మీరు ఏ రూపాన్ని పట్టుకోవాలని అనుకుంటారో ఆ రూపాన్ని విడిచిపెట్టేసి మనస్సుతో పాడిపోతూ ఉంటారు అంటే దాన్ని బట్టి మనకు ఒక సంగతి నిశ్చయం అయిపోతుంది అదేంటంటే ఈ మనస్సు నాది నాది అనుకోవడమే కానీ అది నాది కాదు చాలా ఓ పాట అంటూ నాది నాది అనుకున్నది నాది కాదురా అని ఎవడో కవి అన్నాడు ఏమండి నాది నాది అనుకున్నది నీది కాదు కదా ఓకే ఓకే అలాగే అయినా కూడా బాగా ఉంది కవి బాగాలే అలా సో అది ఎక్కడ మొదలు పెట్టాలంటే బహుశా కవి అభిప్రాయం ఏంటంటే ఇల్లు వాకిలి భూమి కుట్ర ఇవన్నీ నాది నాదని అనుకుంటావు అవేవి నీది కాదు రాబాయ్ నువ్వు విడిచిపెట్టి అవతలికి పోతావు అని కవి యొక్క అభిప్రాయం అయి ఉంటుంది మంచిది కానీ దాన్ని మీరు ఎక్కడ మొదలు పెట్టచ్చంటే మనస్సు దగ్గర మొదలు పెట్టచ్చు మనస్సు కూడా మీది కాదు నేను మీకు దానికి మీకు నిదర్శనం చెప్తా చూడండి మీ మన మనస్సు మీదైన పక్షంలో ఈ క్షణంలో వెరీ నైస్ అది అడ్డుగా ఉంది ఇది కూడా ఇది కూడా ఇది కూడా పక్కన పెట్టండి ఇవన్నీ క్లాసు వాళ్ళు చేసేసుకుంటే చాలా బాగుంటుంది వెరీ నైస్ సో ఈ క్షణంలో మీరు నెక్స్ట్ మీ మనస్సు పక్షంలో ఈ క్షణంలో రాబోయే థాట్ ఏంటో చెప్పండి మీ మనస్సులో రాబోయే థాట్ ఏమిటో మీరు చెప్పండి మీరు చెప్పలేరు వెరీ ఇంట్రెస్టింగ్ What is the next thought? And you ask your question, you don't know. Oh my goodness. That means, if there is no-manus, no-manus, no-manus, no-manus, no-manus. In the sense of the human being, this human being, I will be able to do this human being, I will be able to do this human being, and if you change it, you don't have any potential. That human being, you don't have any challenges. That's why you don't have any challenges. అంటే అర్థమేంటి మనస్సు నాది కాదు అని ఒకటి స్పష్టమైపోయింది సో నాది కా అది అలా తెలుసుకోవటం కూడా సాధనలో ఒక గొప్ప ఉండడు ఎనివే ఈ మనస్సుని మీరు ధ్యానం చేసే సమయంలో ఈశ్వరునిపై లగ్నము చేస్తే దానికే మన్మనాహ భవా అనే మాట అవుతుంది ఈశ్వరునిపై మనస్సును పెట్టుము అంటే ఏం చేయాలి ఈశ్వరునిపై మనస్సును పెట్టుమంటే ఏం చేయాలి అది టాపిక్ మీకు అర్థమవుతుందా అంటే ఒకటి ఏమిటంటే ఈశ్వరుని యొక్క రూపాన్ని నీవు మనస్సులో భావన చేయుము ధ్యానము చేయను భగవద్గీత కదా భగవద్గీతలో అంతా కూడా బుద్ధి మనస్సు అలాగే ఉంటుండే భగవద్గీతలో ఈశ్వరునిపై మనస్సు పెట్టవలేము కాబట్టి నువ్వు ఈ పూజ చెయ్యి ఆ వ్ర కర్ వ్రతం చెయ్యి అని చెప్పను భగవద్గీతలో అలా చెప్పరు ఎందుకంటే ఇది వేదాంత శాస్త్రం ఫిలాసఫీ కదా ఇది కర్మశాస్త్రం కాదు కర్మశాస్త్రంలో అయితే దేవుడిపై మనస్సు పెట్టాలి ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించేటువంటి కర్మను చేస్తే సరిపడుతుంది అని కర్మశాస్త్రంలో కర్మ మీద పెడతారు కానీ మనకి తెలిసిపోతూ ఉంటుంది ఏమని దేవుణ్ణి ఆరాధించే కర్మను చేసేప్పుడు కూడా మనస్సు దేవుడి మీద ఉండదు అది మనకు అనుభవంలో ఉన్న కాబట్టి దేవుణ్ణి ఆరాధించే కర్మను చేస్తే అది ఒక పద్ధతి మనస్సుని దేవుడి మీద పెట్టడంలో ఒక పద్ధతి ఎంతవరకు వర్కౌట్ అయితే ఎంతవరకు అవుతుంది అది ఒక పద్ధతి కానీ దానికంటే ఒక అడుగు ముందుకు రావాల్సి ఉంటుంది భగవద్గీత సందర్భంలో ఇక్కడ ధ్యానానికి ప్రాముఖ్యం కర్మ కూడా ఎందుకంటే భగవద్గీత క్రియాపరమైన శాస్త్రం కాదు భావపరమైన శాస్త్రం అంచేతన ఈ మాది చెప్తే నేను ఎక్కడైనా లక్షణ క్రియాపరంగా ఉన్నా సమాధానం భావపరంగా ఉంటుంది ఉదాహరణకి అర్జునుడు శ్రీకృష్ణుడిని స్థితప్రజ్ఞ లక్షణాలు అడుగుతో కిం ఆశీత కిం ప్రభాషేత ఏ విధంగా మాట్లాడతాడైనా ఎక్కడ కూర్చుంటాడు ఎలా కూర్చుంటాడు అని అడుగుతాడు ప్రశ్న క్రియాపరమైన ప్రశ్న అడుగుతాడు కానీ శ్రీకృష్ణుడు సమాధానము భావపరంగా ఉంటుంది అతడు నిష్కామంగా ఉంటాడు అని మొదలుపెట్టి మొత్తం సమాధానం అంతా భావపరంగానే ఉంటుంది తప్ప ప్రశ్న క్రియాపరమైన సమాధానం భావపరంగా ఉంది ఇది భగవద్గీత యొక్క లక్షణం కాబట్టి మన్మనా పద అంటే నీ మనస్సును ఈశ్వరుని ఎందు నిలుపుము అంటే క్రియ ద్వారా కూడా నిలపవచ్చు కానీ ఈ కాంటెక్స్ట్ లో నీవు ధ్యానము ద్వారా నీ మనస్సును భగవంతునిపై నిలుపుము ధ్యానము ద్వారా అంటేలాగా మళ్ళీ ధ్యానం రెండు రూప అనువిద్ధ ధ్యానము శబ్ద అనువిద్ధ ధ్యానము ఆ పదాలు అలా దీనికోసం నేను ఆ పదాలని మీకు చెప్పాను టెక్నికల్గా ఈ పదాలని ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు సో మీరు ధ్యానం చేసేప్పుడు మనస్సుతో ఆ రూపాన్ని ధ్యానం చేయుక శ్రీకృష్ణ భగవానుడు నిర్మలిపించము అనేలాగా రూపమున్నది కదండి ఆ రూపాన్ని ధ్యానం చేయుట ఆ విధంగా మీరు మన్మనాహ భవ అనే వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు నీ అంతకంటే బెటర్ శబ్దాన్ని ధ్యానం చేయడం రూపధ్యానం కఠినంగా ఉంటుంది చేయడని నేను అంటాను చేస్తానని మీరు అంటారు అదేమీ వర్కౌట్ కాదు రూపధ్యానం వర్కౌట్ కాదు మనస్సు చాలా చంచలంగా ఉంటుంది మిమ్మల్ని రూపధ్యానం చేయమని శ్రీకృష్ణ రూపాన్ని వర్ణించి మీకు అందజేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగేది ఏమిటంటే మీ మనస్సు ఆ రూపం మీద నిలబడదు అప్పుడు మీకు ఒక బెంగ నిర్మాణం అవుతుంది ఏమని మన మనస్సు అయోగ్యమైనది అది దేనికి పనికి రానిది అని ఒక బెంగ నిర్మాణం అవుతుంది నా దగ్గర ఒక పెద్ద ఆయన రాయడం వచ్చారు ఈ వేళ ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్నారు నా మనస్సు నా చెప్పిన మాట వెంటలేదు బాబు ఏం చేయమంటాను నేను అంటాను ఎప్పుడైనా భగవద్గీత క్లాసు మీద అవయ్యా మహానుభవ కొంత విచార మార్గం అనేప్పటికీ ఏదో మామూలుగా తాయెత్తి ఇచ్చినట్టుగా అలాగా అలా అవదండి నువ్వు క్లాసుకు వస్తే నేను చెప్తాను అయినా నువ్వు క్లాసుకు వస్తావో నమ్మంటావో నేను చెప్తాను నా మనస్సు నా మనస్సు పెట్టుకోకు మనస్సు అంటే అలాగే నువ్వు ఆ కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకు అని నేను ఆయన ఓదార్చి ప్రయత్నం చేసి ఎందుకంటే ఆయన చాలా కాన్ఫ్లిక్టెడ్ పర్సన్ ఆయన మనస్సు ఆయన మాట వింటలేదని ఆయన మనస్సే కదా ఎవరి మనస్సు ఎందుకు అందరి మనస్సు అలాగే ఉంటున్నాయి కానీ ఆయన దాన్ని ఒక సమస్య కింద చిత్రించుకున్నారు అలాంటి పొరపాటు చేయొద్దని నేను మీకు పాఠం చెప్తున్నాను అది సో ఎనీవే సో మనస్సు రూపం మీద నిలబడడం అనేది అది అయ్యి మాట కాదు అది అవగా మాట చిన్నప్పుడు మాకు గుర్తు ఏదో ధ్యాన శ్లోకం అని మంత్రం వల్ల ప్రతి మంత్రానికి ధ్యాన శ్లోకం అని ఇంత పొడుగు శ్లోకం ఉంటుంది ఆ శ్లోకానికి సంస్కృతం మీకు తెలియకపోతే యూఆర్ సేఫ్ అనుకోండి జనరల్గా పీపుల్ ఆర్ వెరీ సేఫ్ ఎందుకంటే సంస్కృతం తెలియదు కాబట్టి శ్లోకం ఈ మూల నుంచి అమౌలంగా వల్లించేసి ముందుకు వెళ్తారు సంస్కృతం తెలిసి ఆ రూపాన్ని భావన చేయాలని మీరు ప్రయత్నం ప్రారంభిస్తే మీ వల్ల కాదే మనస్సులో రూపం నిలబడడం చాలా కష్టం శబ్దం తేలిక కాబట్టి మన్మనాభవా అన్నదానికి మీరు ఏం చేయాలి ఆ యొక్క నామాన్ని లేదా మంత్రాన్ని లేదా నామ మంత్రము నామమే మంత్రము మంత్రమే నామము అది రామ అనేది దానిని సో ఎన్నో ఒక దానిని మీకు నచ్చిన దానిని పట్టుకుని మనస్సుతో ఆ మంత్రాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఓన్నమ శివాయ శివుడు కపాలసారి కైలాసం కొండ మీద కూర్చుంటాడు అలా మొదలు పెడితే మీ మనస్సు నిలబడదు ఓ నమ శివాయ ఆ ఐదు అక్షరాలు ఓంతో కలిపితే ఆరు ఈ మంత్రం మీద ఈ శబ్దం మీద మనస్సు నిలబెట్టడం మీరు ప్రయత్నిస్తే మీకు చాలా ప్రయోజనం చేసూస్తుంది మీకు ముందు కాన్ఫ్లిక్ట్ ఉండదు మనస్సు తేలికగా నిలబడుతుంది ఏ మేరకైనా కూడా కాబట్టి శబ్దం మీద ధ్యానం చేయాలి శబ్దము అంటే మీనింగ్లెస్ సౌండ్ని ధ్యానం చేస్తే అది మన్మనాభవ దాంట్లో పడదు మీనింగ్లెస్ సౌండ్ ఏదో పట్టుకుని దాన్ని ధ్యానం చేస్తే కూడా మనస్సు ఏకాగ్రమవుతుంది తప్ప మనస్సులో భక్తి ఉద్బుద్ధమవడానికి అవకాశం ఉండదు కాబట్టి మంచి పవిత్రమైన ఒక మంత్రాన్ని తీసుకుని మీరు ధ్యానం చేస్తే అది మన్మనాభవా అది శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నీవు నీ జీవితం కూడా మన్మనాహభవ అని చెప్తున్నాడు కాబట్టి ఒక అవుగంటో అరగంటో ధ్యానం చేసి సమయం సమయం పెట్టుకుంటే ఆ పని పూర్తవ్వదు రోజంతా కూడా ఈశ్వరుని వెళ్ళే మనస్సు ఉండాలి అదెల్లాగా అంటే ఇది నేను క్రితం క్లాస్లో మనవి చేశాను కన్ని మన శివ సంకల్పమస్తూ మీరు ఈశ్వరుడు అంటే ఒక డు కాదు ఈశ్వరుడు ఒక డు డు కాదు అంటే ఒక జంటిల్మన్ కాదు ఈశ్వరుడు అంటే ఒక తత్వం మీ హృదయంలో ఒక గుణాన్ని మీరు భావన చేయగలిగితే ఆ గుణంలో ఈశ్వరుని యొక్క ఆ తత్వము ఆ ప్రకటమవుతుంది ఉదాహరణకి ఒక పవిత్రమైన సంకల్పం చేశారనుకోండి ఆల్రెడీ మీ హృదయంలో ఆ దైవత్వము ప్రకటమైనది అలాగా ఈ చూడంటే ఒక ఒక జంతుల్ కాదుగా ఉదాహరణకి ఎవరికైనా మనం కొంత సేవ చేయాలి అని మీ మనస్సుకి సంకల్పం కలిగిందనుకోండి ఈ సేవ మనకి భవిష్యత్తులో కూడా ఇతగాడి వల్ల చిన్న పని మనకి నెర ఉపకరిస్తుంది కాబట్టి ఈ సేవ చేద్దాము అని సంకల్పం చేశారనుకోండి ఆ సంకల్పంలో ఆ సేవ చేయాలి అనే ఈశ్వరుడు భవిష్యత్తులో మనకు ఉపకారం అవుతుంది అనే జీవుడు కలిసి తెలిసి ఉన్నారు వీటిని సంయుక్తాక్షరములు అంటారు సంయుక్తాక్షరం అంటే ఈ అక్షరం ఆ అక్షరం కలిసి ఉంటాయి సో రక్తము అన్నారనుకోండి కకారం తకారం కలిసి ఉంటుంది ఆ కకార ప్రకారాల కలయి సంయుక్తాక్షరం ఇప్పుడు ఈయనకి సేవ చేద్దాము చేస్తే భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాడు ఈయనకి సేవ చేద్దాము అంటే దైవత్వం భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాడు అంటే జీవలక్షణం అది కలిసి కలి కలిసి ఉన్నాయి అలా కలిసి ఉంటే అలాగా మన్మనాభవ అంటే మన్ నేను నువ్వు కలిగ కలగాపలగం చేయడం కాదు ఈయనకి సేవ చేద్దాము అంటే ఆల్రెడీ అది శివ సంకల్పం అవుతుంది శివసంకల్పం అంటే శివ శివ శివ అంటూ కూర్చోవడం అది శివ సంకల్పం కాదు ఆ మంత్రానికి అర్థం తన్నే మన శివ సంకల్పముస్తు అతి మనస్సు పవిత్రమైన సంకల్పములు గలది అగుగాక ఎవరైనా కష్టపడుతుంటే చూసి మీకు దయ కలిగింది అనుకోండి దయాభావం ఆ కరుణ ప్రకటమైంది అనుకోండి ఆల్రెడీ మీ హృదయంలో ఆ దైవత్వం ప్రకటన అయినది చూసి మీకు కోపము ఆ లేకపోతే వీడికి రెండు రెండు మొత్తులు మొత్తాలనేటువంటి ఒక భావన మీ మనసులో కలిగిందనుకోండి అంటే మీలో ఆ రాక్షసత్వము మధ్య పరిచ్ఛ పరిచ్ఛిన్నవము అహంకారము ఆ మమకారము ఇవన్నీ కూడా బాగా దృఢంగా ఉన్నాయి అని అర్థం కాబట్టి మన్మనాహ భవ అంటే ఏ సంకల్పముల ఎందు ఈ దైవత్వము నిండి ఉన్నదో అట్టి సంకల్పములను కలిగి ఉండగలను ఇంకా ఏ సంకల్పాలు ఉండకూడదు అంటే మనస్సు వినదు ఈ ఒక్క సంకల్పమే ఉండాలి అని ఒక మంత్రం అప్పచెప్పారనుకోండి కొంత మేరకు వింటుంది కానీ దైవత్వానికి సంబంధించిన సంకల్పాలే ఉండాలి అంటే మటుకు అది సరళ అనే దాంట్లో కష్టమే ఎటొచ్చి కొంచెం ఆ జీవ లక్షణాలు అసుర సంపద ఉన్నది అసురులకు చెందిన లక్షణాలను మనం విడిచిపెట్టాలి వాటిని ఏవైతే మనం హృదయంలో ఉంటాయో వాటిని గుర్తుపెట్టి వాటిని విడిచిపెట్టాలి ఎలాగంటే అభయం పదహారోధ్యాయంలో వస్తుంది అభయం సత్వ సంశుద్ధి మీరు నిర్భయంగా ఉన్నారనుకోండి కియర్లెస్ నేను ఈశ్వరుణ్ణి శరణాగతి చేసినాను నాకు ఇంకా భయం ఏమున్నది అని ఉన్నారనుకోండి ఆల్రెడీ దైవత్వం కియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ మీరు అయ్యో గుమ్మంలో వెళ్ళగానే పీల్ వచ్చిందే అని అన్నారనుకోండి భయపడ్డారనుకోండి ఆల్రెడీ మీరు గాడ్లీనెస్ని యూ హ్ లాస్ట్ ఈశ్వరత్వాన్ని అప్పటికప్పుడే పోగొట్టేసుకున్నారు చాలా మంది తెలుసుకోరు మూర్ఖంగా ఉంటారు ఈ గ్రహాలని నక్షత్రాలని అలా పట్టుకుని భయపడుతూ భయపడుతూ పితుకులు ఆడుతూ పితుకులాడుతూ బతుకుతూ అది అది తెలివితే అట్లా అనిపించుకోదు అలాగా దుర్గదానికి భయపడితో బ్రతకడం ఏమైపోతుందో పీల్లి అడ్డంగా వచ్చింది కుక్క అడ్డంగా వచ్చింది అని రకంగా లేకపోతే తుమ్ము వచ్చింది తుమ్ము వస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా సూపర్ స్పిషన్స్ ఇవేం చేస్తాయంటే మనలో భయ స్వభావాన్ని పెంచేస్తాయి భయపడుతున్నాడు అంటే ఆల్రెడీ వాడిలో దైవత్వం లేదు అండ్ పోలీసుని చూసి భయపడ్డాడంటే అర్థం ఏంటండి పోలీసును చూసి భయపడ్డాడంటే అర్థం ఏంటండి ఏదో తప్పు చేయకపోవచ్చు కానీ ఆ దోషం భావన మనస్సులో ఉందన్నమాట మొన్న నేను ఒక ఆయన కలిసి కారులో వెళుతున్నాను నేను ఎవరో కుస్తున్నాను ఆయన కారు నడుపుతున్నారు సో పోలీస్ ఆపమన్నాడు ఆపమంటే ఆయన కంగారు పడబోయారు నేను ఎందుకంటే కంగారు పడతాడు ఎందుకండి ఏం ఏం ఆపండి సరే ఆప ఆయన చూడండి ఏదో ఒక తెల్ల కారు గురించి మేము వెతుకుతున్నాము దోషాన్ని చేసిన ఒకడు తెల్ల కారు వినియోగించాడు తెల్ల కారు కోసం మేము చూస్తున్నాం అందుకోసం మిమ్మల్ని ఆపాం మీరు వెళ్ళిరండి అని మరియుగా పంపించాడు మనం ఎందుకు భయపడాలండి మనం తప్పు చేస్తే భయపడాలి కానీ ఆ తెల్లకారు ఆ అపరాధం చేసిన వాడు తెల్లకారులో కూర్చుంటే వాడు ఉనికిపోతాడు పోలీసులు చూసి భయం ఉండకూడదు దేనికి భయపడాలి మీరు శనిని చూసి భయపడ్డారనుకోండి మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి శని ఎడలో అపరాధం చేస్తే భయపడాలి కానీ లేకపోతే శని ఎందుకు భయపడాలి శని ఆశీర్వచనం చేస్తాడు ఈశ్వర స్వరూపుడు కదా శని కూడా ఎవడు చెప్పారు మీకు చూసి భయపడతాడు మీరు భయపడ్డారంటే ఆల్రెడీ జీవత్వంలో పడిపోయారన్న భయపడ్డం అన్నది అది దైవీ సంపద కాదు దైవీ సంపద మొదలు అభయం వివేకానంద స్వామి చెప్పేవాడు ఫియర్లెస్నెస్ ఇస్ గాడ్ గేమ్స్ ఫియర్లెస్ ఉండాలి ఒకప్పుడు మనం అనుకున్నది సిద్ధిస్తుంది ఇంకొప్పుడు సిద్ధించదు సిద్ధ శుద్ధ్యోత్సమోభూత్వా సమత్వయోగం వచ్చేది ఒకప్పుడు అనుకున్నట్టుగా అవుతుంది ఇంకోప్పుడు అవ్వదు పాఠం చేద్దామని వస్తాం కరెంటు పోతుంది పాఠం చెప్పేసి ఇవాళ తొమ్మిదో అధ్యాయం ఫినిష్ చేసేసేయాలని ఒక ఉత్సాహంతో వస్తే చాలా చేరంట పోతుంది ఓకే క్యా బాధ కొద్దిసేపు వెయిట్ చేస్తాం అవ్వలేదు మిమ్మల్ని వరం అవుతుంది ఈశ్వరుని సంకల్పం స్వీకరించటం అలాగే ప్రతీదే ఏదో కాకంగా వస్తూ ఉంటాయి దాని గురించి కంగారు పడిపోయిదేముంది ఈ గ్రహం ఇలా చేసింది ఆ నక్షత్రం అలా చేసింది అంటే భయపడమని ఎవరు అలా ఎక్కడ శాస్త్రం చెప్పడం ఆ భయం కాబట్టి నిర్భయంగా ఉన్నారనుకోండి ఆల్రెడీ దైవత్వం మీలో వచ్చేసింది మన్మనాభవ సత్వ సంశుద్ధి అంతఃకరణం శుద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరి గురించైనా ఆలోచన వచ్చిందనుకోండి ఆయనకి మంచి కలగాలి అనిపించాలి అరేవాడు దుష్టుడు రా దుష్టుడైతే అయ్యాడు దుష్టుడు కానివాడెవడు ఈ లోకంలో ఏదో కొంత అపరాధం చేయనివాడు ఎవరైనా ఒకడు ఉన్నాడా ఏమే ఏదో తప్పు చేయనివాడు పరదైతే పీచే క్యాహే అంటే పరద తీసి చూస్తే మనస్సు అనేటువంటి తెర తీసి చూస్తే ఆ తెర వెనక ఎన్నెన్నో ఉంటాయి ప్రతి మనిషికి హృదయంలో మనిషి హృదయంలో ఉన్నది ఎప్పుడు బయటకు చెప్పడం బయటకు వచ్చి సార్ అంతా బాగుందంటాడు కానీ హృదయంలో ఎగవేవో ఉంటాయి ఆ పరద తీసి చూస్తే తెలుస్తుంది కాబట్టి ఎవడో కొంత దుర్మార్గం కొంత ప్రతి ఏదో దోషం అవుతుంది అది పాయింట్ కాదు మనం వాడు దుష్టుడు వాడు నాశనం అని మీరు అనుకుంటే వాడు దుష్టుడు అవునో కాదో తెలియదు వాడు నాశనం అవుతాడో అవడో తెలియదు మీరు అలా అనుకోగానే మీ హృదయం అయితే అప్పటికప్పుడు నాశనం అయిపోయిందంటే కాలిపోయిందంటే నల్లగా అయిపోయింది హృదయం అలా అనుకోకూడదు మన వల్ల శివ సంకల్పమే ఉండాలి మన్ మన అటువంటి పవిత్రమైన సంకల్పం కేవలం రామ అంటేనే దేవుడు మీరు అనుకోవద్దు రామ అన్నప్పుడు దేవుడే అరే ఈ ప్రాణి సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది అని మీరు అనుకుంటే కూడా అది కూడా దైవత్వం సో ఆత్మౌ సుఖం వా ఎదివా దుఃఖం ఆత్మౌపమ్యైన సర్వత్ర సో సుఖం వా ఎదివా దుఃఖం సయోగి పరమోమత ఇంకో ముఖ్య ఆరోధ్యాయంలో సో నాకు సుఖం కావాలి అదేవిధంగా సకల ప్రాణులకు సుఖం కావాలి సుఖం వచ్చింది మానింది సుఖం కావాలని ప్రార్థించడంలో దోషమే ఉన్నది దుఃఖం కావాలని ప్రార్థించబాదు నాకు దుఃఖం వస్తే నాకు ఇష్టం కాదుగా అలాగే వాళ్ళకి దుఃఖం కలిగోకూడదు కాబట్టి పవిత్రమైన సంకల్పము కలిగి ఉండవలను ఆ విధంగా మన్మనాహ భవ తర్వాత మన్మనాహ భవ అంటే మన ఆత్మవిచారం చేయాలి మనస్సు అంటే అంతఃకరణము ఆత్మవిచారం చేయాలి అంతఃస్కరణలో అంటే బుద్ధిశక్తి భగవంతుడు మనకిచ్చాడు ఎన్నెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని ఒకదాన్ని భగవంతుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆ బుద్ధిశక్తిని ఉపయోగించి ఆత్మవిచారం చేయాలి ఆత్మవిచారం చేయకుండా మీరు ఆత్మవిచారం చేయలేదనుకోండి మీకు ఇంకేముంటాయి జీవితంలో మూడు ఉంటాయి ఏమిటి అర్థము కామము ధర్మము ఆ మూడు ఉంటాయి అర్థము అంటే సంపదలుగా ఉంటాయి ఇవో కామ అంటే భోగాలు కొద్ది ఉంటాయి ధర్మం కర్మలు పుణ్యం తీర్థయాత్రలు దానాలు ధర్మాలు ఓపెసరు ఇవి కొద్ది గొప్ప ఈ మూడే ఉంటాయి ఈ మూడే ఉంటే అది మానవ జీవితానికి కృతార్థత కామే కాదు సాధారణంగా చాలా మంది అలాగే అనుకుంటారు ఈ మూడు ఉంటే ఇంకేముంటే అంతగంట కావాల్సిందే ఉందని అంతగంట అసలు అసలైంది మూడు తర్వాతే ఉంది కాబట్టి ఆత్మవిచారాన్ని చేసి చేరాలి మంచి బుద్ధిమంతుడైనందుకు ఎవరో ఏదో చెప్తే తలాతోకాలన్నీ చెప్తే తలకాయ గూడు బసం అన్నలా తలక ఊపడం అది బుద్ధిమంతుడి లక్షణం కాదు బుద్ధిమంతుడు అన్నవాడు ప్రశ్నించుకోవాలి ప్రశ్న వేసుకోవాలి ఏమిటిది ఈయన ఇలా చెప్పాడు ఇంట్లో సత్యం ఎంత ఇంట్లో అసత్యం ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి ఎద్రవాడు తప్పు పట్టాల్సిన పుచ్చి మనకు లేదు కానీ చెప్పిన ప్రతిదానికే తనకైపుతో ఉండడం కూడా తెలివైన పని కాదు మన అంటే ఆత్మ మొత్తంటే ఈశ్వరుడు ఆత్మస్వరూపుడే ఉన్నాడు కనుక భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టుగా నేను ఎవరు మానవ జీవితం యొక్క లక్ష్యమేమిటి అది తెలుసుకోవాలా లక్ష్యం ఏమిటి ఈ జీవితం ఇంతకాలం జీవించిన దానికి మనం చేరబోయే లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న వేసుకోవాల్సర లేదా కాబట్టి ఈ విధంగా ఈ విచారము ఆత్మవిచారము తర్వాత మననము ఆత్మశాస్త్రాన్ని అధ్యాత్మశాస్త్రము అంటారు దానిని శ్రవణం చేయటం మననం చేయటం ఇదంతా కూడా మన్మనాహవ అనే కేటగిరీలోకి వస్తుంది కొంతమంది అంటారు ఏంటండి అక్కడికి వచ్చిన పుస్తకం ఈ అత్త దగ్గర నుంచి అత్త దాకా ఏం చదువుతారో వచ్చి జపం చేయొచ్చు కదా అని ఒకళ్ళు అంటాడు లేకపోతే భజన చేయొచ్చు కదా అంటాడు వాళ్ళకి సంగతి తెలియకలా అంటున్నారు గీతని అధ్యయనం చేయుత శ్రవణం అధ్యయనంలో ప్రధానమైన అంగము సాక్షాత్ కాబట్టి శ్రవణం చేయుక శ్రవణం చేసేప్పుడు బుద్ధి ఆ శ్రవణం మీద లగ్నం అవుతుంది కదా ఆ విధంగా మన్మనాహ భవ అలాగే మననము చేయుట నిదిధ్యాసనము ఆత్మధ్యానము చేయుట ఇదంతా కూడా ఈ మనన నిదిధ్యాసనములను శ్రవణమును కూడా చేయుట అది మన్మనాహ భవ అనే కేటగిరీలోకి వస్తుంది తర్వాత మద్భక్త చూడండి మన ప్రీతి భక్తి అంటే ప్రీతి ప్రేమ మన ప్రీతి ఈశ్వరునిపై ఉండవలసి ప్రీతి ఎప్పుడు కూడా పరిచ్ఛిన్నమైన దాని మీద ఉండరాదు ఇప్పుడు నేను మీద సూక్ష్మంగా ఉంటుంది వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు ఎక్కడైనా విన్నారా సామెత అంటే సూక్ష్మంగా ఉంటుంది అక్కడే ఉంటుంది నువ్వు పట్టుకుంటే అక్కడే ఉంటుంది పట్టుకోలేకపోతే అది ఉంది కూడా నీకు ఉపయోగం లేదు అని అర్థం వడ్ల గింజలో బియ్యపు గింజ అని ఇప్పుడు ఉదాహరణకి గులాబీ ఉందనుకోండి రోజు గులాబీ ఉంటే ఈ గులాబీ బొక్కే ఒకటి తయారు చేసి ఎవరికైనా ఇవ్వడం లేకపోతే నేను ప్రేమించే వ్యక్తికి గులాబీని ఇవ్వడం లేకపోతే నాకు గులాబీ అంటే చాలా ప్రీతి అని మీరు అన్నారనుకోండి గులాబీ అంటే చాలా ప్రీతి లవ్ ఐ లవ్ రోజెస్ అని మీరు అన్నారనుకోండి మీరు సంసారలు అయిపోతారు ప్రీతి సంసారంలో పడిపోయిందంటే ఎవండి అలా కాకుండా అబ్బా ఈ గులాబీలో ఆ సౌందర్యము ఎంత అద్భుతంగా ఉందో ఒక కవి అన్నాడు ఈ గులాబీ లాంటి సుందర దృశ్యాలను చూసి అని ఉంటాడు బహుశా కవి ఋగ్వేద కవి పశ్యదేవస్య కావ్యము నా మమార నజీరియతి అన్నాడు కవి చూడండి ఆ పరమేశ్వరుని యొక్క కావ్యం ఇది జగత్ అండి మహాకవి రచించిన కావ్యము ఈశ్వరుణ్ణి కవి వర్ణించే శాస్త్రాలు భగవద్గీతలో కూడా ఎనిమిదో అధ్యాయంలో కవి పురాణమునుషాసికారం అని మీరు విని కవి ఆ ఈశ్వరుడు కవి కవి అంటే క్రాంతదర్శి అని డెఫినేషన్ కంటికి కనబడేదానికంటే కూడా అతీతమైన సూక్ష్మమైన అర్థాన్ని చూడగలిగేవాడు కవి సో ఆ ఈశ్వరుడు కవి ఆ కవి చేసే పనికి కావ్యం అని పేరు కవే కర్మ కావ్యం ఆయన చేసిన కావ్యము ఈశ్వరుడు రచించిన కావ్యము ఎక్కడుందిగో మన చుట్టూ ఉన్నది ఈ గులాబీ పువ్వులు చూసారా ఇది ఈశ్వరుడు రచించినటువంటి ఒక అద్భుతమైన కావ్యము అని మీరు అన్నారనుకోండి మీ మనస్సు మన్మనాభవ అనే దాంట్లో మీరు చెట్ అవుతారు కాబట్టి మీరు ప్రీతి విషయమేది వడ్లగింజలో బియ్యపు గింజ అంటే సరిపడిందా అండి ఇప్పుడు ఆ సామెత సరిపడిందా మీకు అర్థమైందా సామెత అదే గులాబీని ఐ లవ్ రోజ్ అంటే మీరు సంసార అయిపోతారు అలా కాకుండా అదే గులాబీని ద్వారా ఈశ్వరుణ్ణి ఈశ్వరుని యొక్క మహిమను ఒక వైభవాన్ని మీరు ఆ గులాబీలోని సౌందర్యంలో ఈశ్వరుని యొక్క వైభవాన్ని దర్శిస్తే మీరు ఈశ్వర భక్తుడైపోతారు మద్భక్త అది ప్రీతండి ప్రీత ఆ విధంగా ఉన్నాయి ఒక వ్యక్తిని మీరు ఒక పేరు పెట్టి నా భార్య నా భర్త నా కొడుకు నా మనవడు నా మనవరాలు ఏవో పేర్లు ఉంటాయి ఇటువంటి పేరు పెట్టి మీరు ప్రీతి కలిగి ఉంటే దానికే సంసారము అని పేరు ఆసక్తి అంటారు దాన్ని అటాచ్మెంట్ దానివల్ల మనిషి బంధించబడతారు కానీ అదే మనిషిని ఈ వ్యక్తిలో ఆ ఈశ్వరుని యొక్క వైభవము ప్రకటమగుతున్నది ఐ లవ్ దిస్ యంగ్ మ్యాన్ Why he is my son? That is why I put my son which goes over here. And, you know, Samshar Samshar, Vayar Nicas, You know? I love this young man. Why? He is a boy with my brother, A young man the world Mounted by Shazamwar, They bow up your garden. They also battle up your soul. That's why you like a должism, you like a Buddhistroc. You like a Gobierno Semper. ఆ ఈశ్వరుని యొక్క ఒక వైభవం ఒక విభూతి నాకు ఆ ఈశ్వరు ఈ యంగ్ మ్యాన్లో కనపడుతోంది అన్నప్పుడు అక్కడ ఆసక్తి ఏమీ లేదు అటువంటి వైభవం మీకు ఎవరి ఎందు మీరు ప్రేమించగలుగుతారు వాడు సొంత కొడుకే కనక్కర్లేదు అప్పుడది మద్భక్త అయిపోతుంది వాళ్ళ గింజలో బియ్య గింజ అర్థమైందండి ఇప్పుడు అది ఆ సామెత కుదిరిందా మీకు మంచి సామెత ఆ సామెతో మంచిది దాన్ని ఇక్కడ అప్లై చేసి నేను అప్లై చేసిన తీరు కూడా చాలా మంచిది తెలియక అలా చేశాడు పదవులా కాదు కాబట్టి మద్భక్త కాబట్టి మద్భక్త అంటే ఈశ్వరుని భక్తి కలిగి ఉండు అంటే ఇంక దేవాలయాలు పరిగెత్తడితే ఇంకా ఈశ్వరుడు కొరకడు కాబట్టి ఈ దేవాలయం కాదని అది అది కాదని మరొకటి అలా పరుగులు ఉండడం అది అది మాత్రమే భక్తి లక్షణం అది చాలా ప్రిలిమినరీ మద్భత్త అంటే మీరు ఈశ్వరుని యొక్క విభూతిని సర్వమునందు చూడవల అది మద్భక్తి అంటే కాబట్టి ఆ విధమైనటువంటి ఈశ్వర ప్రీతిని కలిగి ఉండవలసినది సో ఏమన్నా అన్నీ ఈశ్వరుడికి సమర్పించేయాలండి మీ మనస్సు మీ బుద్ధి ఈశ్వరుడికి సమర్పించేయాలి మీ ప్రేమను కూడా ఈశ్వరుడికి సమర్పించేయాలి ఇంకా కర్మ దేహము బాహ్యేంద్రియములు కర్మేంద్రియములతో చేసే కర్మ దానిని కూడా ఈశ్వరునికి సమర్పించేసేయాలి మద్యజీ యాజీ అంటే పూజ యజ అంటే ఆరాధించుట కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భం వచ్చినప్పుడు మీరు ఈశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించాలి మళ్ళీ అక్కడ కూడా వడ్లగింగలో బియ్యపుంగ అన్నట్టే ఉంటుంది అక్కడ కూడా ఎలాగో చెప్తా చూడండి ఈ రాహువు అనే దేవత రాహువు అనే ఒక గ్రహము గ్రహము లేక దేవత ఆ దేవత అన్నా గ్రహం అన్నా ఒకటే కదా రాహుదేవత నేను రాహుదేవతను ఆరాధిస్తున్నాను ఈ రాహుదేవత వేరు కేతుదేవత వేరు గురువు శుక్రుడు వీళ్ళందరూ వేరు వేరుగా ఉన్నారు ఈ భేద దృష్టి అంటారు దీన్నే ఈ భేద దృష్టి మనస్సుకి చాలా క్లేశాన్ని కలిగిస్తుంది తప్ప దాంట్లో ఏమీ సారమేమి ఉండదు దాన్ని రాజస బుద్ధి అని వర్ణించాడు భగవానుడు పద్దెనిమిదో అధ్యాయంలో ఎనివే ఈ రాహు అనే దేవత వేరే ఉన్నది నేను ఈ దేవతను ఆరాధిస్తున్నాను ఈ దేవతను ఆరాధించడం ద్వారా నా కోరిక ఏదో తీరుస్తాడు అని మీరు ఆరాధించారనుకోండి అది మద్యాజీ అవదు అది ఈశ్వరారాధన అవదు అది ఈశ్వరుని కంటే భిన్నమైన ఒక దేవతను మీరు ఆరాధించినట్టు అవుతుంది భూతేజ్యాంతి భూతాన్ని సో యాంతి దేవవ్రతాహ దేవాన్ని మంతి మామపి అని ముందు చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఈశ్వరుని కంటే భిన్నంగా ఒక దేవతను భావన చేసి మీరు ఆరాధిస్తే అది ఇక్కడ చెప్తున్నటువంటి మద్యాజీ అనే కేటగిరీలోకి రాదది వడ్ల గింజలో బియోపు గింజ అదే రాహువును ఈశ్వరుని యొక్క ఒక విభూతి ఈ రాహువు ద్వారా ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను రాహుగ్రహ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు కేతువన్నా ఈశ్వరుడే ఉన్నాడు సో నిజానికి మీరు ఎప్పుడైనా ఈ గ్రహం కనపడుతుంది ఆ గ్రహం కనపడుతుంది అని పైని చూస్తే కనపడతాయి ఈవేళ రాత్రి ఏవో గురువు కనపడతాడని అలా చెప్తారు ఆ చెప్పి దాంట్లో రాహువు కేతువు ఉండరు ఎందుకంటే రాహువు కేతువు పైకి టెలిస్కోప్తో చూస్తే కనపడే గ్రహాలు కావు రాహుకేతువులు ఏం అలాంటివి ఏం ఉండవు అట్లా ఇప్పుడు శుక్రుడు అన్నారనుకోలే ఒకటి ఉంటున్నట్లు తోక తోక చుక్క కాదు అంటే పొద్దున్నే చంద్రుడు కనపడతాడు కదా పొద్దున్నే చూడాలి వేగు వేగు అంటే వేకు జామో ఏదో అంటారు ఆ చంద్రుడికి కొంచెం దూరంలో చుక్క కనపడుతుంది అది నక్షత్రం కాబట్టి శుక్రగ్రహం వేణ అని నేను అనుకుంటున్నాను తప్పైతే చెప్పండి దిద్దుకుంటా అదేం సమస్య కాదు నేనేమి ఆస్ట్రానమర్ని కాదు సో అది ఒక గ్రహం శుక్రగ్రహం అలాగే గురుగ్రహం టెలిస్కోప్ తీసుకుంటే మీకు ఇవన్నీ కనపడతాయి సరే చంద్రుడు సూర్యుడు ఎలాగో కనపడుతున్నారు భూమి గ్రహం కూడా కనపడుతుంది కానీ రాహువు కేతువు కనపడదు ఎందుకంటే రాహువు కేతువు అంటే అది నీడలు ఛాయాగ్రహములు ఆ నీడకి రాహువు పేరు ఆ నీడకే కేతువు పేరు ఆ వెలుగు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు చీకటి రూపంగా నీడ చీకటి కదా నీడ రూపంగా కూడా ఈశ్వరుడే ఉన్నాడు సో ఆ రాహువు అనే పేరుతో ప్రసిద్ధమై నేడ రూపంగా ఉండే ఆ ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను మంత్రం అదే పూజ అదే మంత్రం కొత్త మంత్రం అక్కర్లే అదే మంత్రం పూజ కూడా ఆ రాహువు ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను అని మీరంటే అది మజ్జాజీ అయిపోతుంది కాబట్టి ఎక్కడ ఏ రూపంలో మీకు ఈశ్వరుణ్ణి ఆరాధించినా అది వికేశ్వరుడు అద్వయ పరమాత్మని మాత్రమే మనం ఆరాధిస్తున్నాము అని అనుకుంటూ ఆరాధించాలి కాని ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాం మొన్న చరితనాడు గణేష్ మహారాజుని ఆరాధించాం రేపు నవమినాడు ఆరాధిస్తాం ఎల్లుండి శ్రేష్ఠనాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తాం ఇంకోప్పుడు దేవీ దేవతలను ఆరాధిస్తాం ఇవన్నీ వేరువేరు వీళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు అప్పుడప్పుడు మనం కూడా కొట్లాడుకుంటున్నట్టుగా వాళ్ళు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు అంటే ఏ క్యాప్ బాత్ హే ఇదంతా కూడా పిచ్చియల్లో పిచ్చి అన్నట్టుగా లేదు కాబట్టి అలా కాదు ఈ సకల దేవతాస్వరూపుడైన పరమేశ్వరుడు ఏ దేవత రూపంగా ఆరాధించినా ఆ పరమేశ్వరుల్ని మాత్రమే ఆరాధిస్తాము నేను చిన్నప్పుడు సంధ్యావనంలో శ్లోకం చెప్పిన వాళ్ళ సంధ్యావందనం ఆ శ్లోకం వచ్చిందంటే ఇంక అయిపోయింది సంధ్యావనం అమ్మయ్యా వెళ్ళి భోజనం ఎంత ఆనందంగా తెలుసు ఎందుకంటే ఇంక భోజనం చేయొచ్చు భోజనానికి ఆటంకం ఈ సంధ్యావనం గమనించారా సంధ్యావనం చేస్తే కానీ భోజనం బెటర్ ఇంకో పెద్దలు ఎలా సంధ్యావనం చేసేవాళ్ళు భోజనం అంటున్నాం అప్పుడే అంటారు వాళ్ళలా అని అని మనకు కూడా హృదయంలో చెల్లె గిరిట్ ఏర్పడుతున్నాయి సంధ్యావనం లేదు వైరని కాబట్టి సంధ్యావందనం ఈ అడ్డు తొలగిపోతే మనం విశ్రాంతిగా భోజనం చేయవచ్చు ఈ అడ్డు తొలగిపోయిందన్నదానికి చిహ్నం గుర్తు ఏమిటంటే ఆ శ్లోకం ఆకాశ ఆత్పతి తందు గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే ఆ వడ్డించే మా ఇప్పటికి అని ఇంకొక రెండు మూడు శ్లోకాలు లేవు పూర్తి చేసి ఆజీవల చేస్తే అయిపోయాయి ఒకప్పుడు అప్పటికే వడ్డించేసి ఉంటారు ఇంకా నెయ్యి వేయడం ఒక్కటే మిగిలి ఉంటుంది కేశవం ప్రతి గచ్చి ఆ నెయ్యి కొట్టు కదా ఇంకా ప్రతి గచ్చతి సరే వాట అవకముందే నెయ్యే వచ్చేసి వస్తుంది అయిపోయిందంటే ఆ శ్లోకం మా కాలుష్యంగా గుర్తుంది కానీ చాలా గొప్ప శ్లోకం మీరు ఎక్కడెక్కడ దేవతారూపాన్ని నమస్కరించినా మీరు ఈశ్వరుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నారు ఆ విషయాన్ని తెలిసి చేయాలి చేయకుండా చేస్తే ఉపయోగం లేదు కాబట్టి మద్యాధి ఈశ్వరుణ్ణి ఆరాధించుట ఏమన్నా ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే మీకో మాట చెప్తున్న చూడండి భేదవాడు ఉన్నారు రూపాయి ఇచ్చారు అంటే ఒక పండిచ్చారు ఎవడో భేదవాడు దానానికి హేతువులు నేను ఎప్పుడూ చెప్పాను దానానికి అరడైన హేతువులు ఉంటాయి వాడు ఎవడో బేదవాడు వాడి వాడికి దానం చేసినట్లయితే ఈ పుణ్యం మళ్ళీ మళ్లీ జన్మలో మనకి సంపదలు దానం చేస్తేనే సంపదలు వస్తాయి రావు అని ఒక సంపదలను ఆకాంక్షించి దానం చేస్తాను అది మద్యాజీ అవ్వదు పడ్డగింజలో బియ్యపు గింజ మళ్ళీ అది మద్యాజీ అవదు దరిద్ర నారాయణుడు అని ఒక నామకరణం ఒకటి చేశాడు స్వామి వివేకానంద ఆయనే పెట్టాడు ఆ పేరు ఎవడైనా నీకు దరిద్రుడు కనపడితే వాడు నారాయణుడు మనం అనుకుంటాం ఏ దరిద్రుడు బస్ పెద్దనే రాగానే ఈ దరిద్రుడు మనకు ఎదురుపడ్డాడు ఏమిటండి అనుకుంటాం దరిద్రుడు ఎదురు వాడు నారాయణుడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు సేవ చేయాలి దరిద్రుడికి సేవ చేయాలి వీడి బిచ్చగాడు మనకు అడ్డంగా వచ్చాడు వీడికి ఒక పది రూపాయలు మనం ఇస్తే వాడికి సేవ చేసినట్టు అవుతుంది బిచ్చగాన్ని చెల్లలుందా అని అడుకో అడగక్కోవడం బిచ్చగాడు వచ్చాయ అడిగాడుకోండి ఇదే వాడే ఉంటాడు వెళ్ళే అంతేకాదు అదే పదికి ఆ అవి ఎంత ఇస్తావు మేము రూపాయి ఇస్తాం రూపాయి కదా రూపాయి అవి వాడు అప్పుడికే రెస్పెక్ట్ పోతుంది వాడికి ఈ పది తీసుకుని తొమ్మిది లెక్క పెట్టి ఇస్తారు ఏం చేస్తుంటారు అది అలాగే చేయకూడదు చిల రుణాలు అడగకూడదు పది చేయాలి సో ఈ రోజుల్లో పదికి తక్కువ ఇస్తే కూడా వాడు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు వాడు ఎవరు సో ఈ దరిద్రుడి రూపంగా నారాయణుడు ఉన్నాడు అని మీరు రూపాయి అది మద్యాజీ అవుతుంది కాబట్టి ఒక చెట్టు నుండు ద బుక్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ మీరు చెట్ల మధ్యలోకి వెళితే అబ్బా ఈ చెట్లలో ఆ ఈశ్వరుని యొక్క వైభవం ఎంత గొప్పగా ఉన్నది అని మీరు భావన చేసి నమస్కరిస్తే ఇది మధ్యాధి అవుతుంది చెట్టే దీనికోసం ఎవాలైనా అక్కర్లా చెట్టుకి నమస్కారం చేయచ్చు మొక్క పిల్లి కుక్క నక్క మనిషి రాను అన్నిటి ఎందు ఆ దేవతలు రాముడు కృష్ణుడు శివుడు దేవి సరస్వతి లక్ష్మి పార్వతి అన్ని రూపాల్లో కుమారస్వామి గణేష్ మహారాజ్ అన్ని రూపాల్లో ఆ ఈశ్వరుడు ఎక్కడ ఇవ్వగలడు అని తెలుసుకుని ఆ విధంగా మీరు ఆరాధిస్తే దేవుడైతే పుష్పాన్ని ఇస్తారు ఓ పుష్పం ఇస్తారు ఎదురుకుండా గణేష్ మహారాజు గణపడ్డాడు ఏం చేస్తారు ఓ పక్క ఆకు గణేష్ మహారాజు ఇస్తారు అది ఈశ్వరుని ఆరాధన అవుతుంది ఒక బిచ్చగాడు గనబడ్డాడు అనుకోండి ఒక ఉపా అది ఈశ్వరుడు ఆరాధన అవుతుంది ఎప్పటికీ భావాన్ని బుక్కుంటుంది మద్యాజీ ఈ భావన కనుక అలా ఉన్నట్లయితే అదంతా కూడా ఈశ్వరుని యొక్క ఆరాధనే అవుతుంది ఈ మధ్యాజి ఈశ్వరుని ఆరాధనలో కన్నిటిలోకి సర్వోత్తమైన ఆరాధన ఆత్మయాజీ అనేది ఒకటి అంటే తన అహంకారాన్ని మమకారాన్ని ముందు తర్వాత అహంకారాన్ని ఈశ్వరుని పాదముల సమర్పించి వేయుట కానీ ఆత్మయాజీ అంటారు దీనికే బలిదానము అని పేరు విన్నారా మీరు బలిదానము బలి మహారాజు చేసేది దానం అంటే అది దానం ఆయన ఏం చేసేదంటే బలి దాన్ని ఇలా అర్థం చేసుకోవాలి మీరు ఇంక నుంచి ఈ కాలు ఇక్కడ పెట్టాడో ఆ కాలు అక్కడ పెట్టాడో అని అలా ఫిజికల్గా కాకుండా ఎందుకంటే ఫిజికల్గా అంటే మరి ఎక్కడ నిలబడ్డాడని ఇలాంటి ప్రశ్నలు వేసుకుని దానికి ఏవో సమాధానాలు వెతుక్కుని మీరు అలాంటి పిచ్చిలో పడకూడదు అది సంకేత రూపంగా అర్థం చేసుకోవాలి ఆయన ఏం చేసాడంటే ఒక మొదటి పాదము మొదటి అడుగులో బలి మహారాజు యొక్క ఇహలోక సంపదలను అన్నిటినీ తీసేసుకున్నాడు ఇన్ వన్ స్ట్రోక్ ఇన్ వన్ స్టెప్ బలి యొక్క ఇహలోక సంపదలన్నీ దేవుడు అయిపోయాడు ఆయనకేం మిగలగండి ఇక్కడ ఇహలోకంలో ఆయనకేం మిగలలేదు ఓకే ఆయన పుణ్యం ఉన్నది పరలోక సంపద అంటే ఆయన దేహచారం చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళదగిన పుణ్యం బోల్డ్ పుణ్యం ఉంది ఆయనకి ఇంకొక స్టెప్లో ఆ పరలోకాన్ని పొందించే పుణ్యం అంతా తీసేసుకున్నాడు అది కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం మిగిలింది బలికి ఇహపోయింది పర పోయింది నా మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు దేవుడు నీ ఇహన్ నేను నీ పరం నేను మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే బలి ఇంకేముందిరా పెట్టడానికి అయిపోయిందిగా నువ్వేం చెప్పి అక్కడ పెడతావు ఇంకేం లేదు నా దగ్గర అంటే అప్పుడు శ్రీ భగవానుడు అన్నాడు ఏం లేకపోవడం ఉంది ఏముంది నా దగ్గర ఇహం ఎవరిది నాది ఆ పరం ఎవరిది నాది ఆ నేనుందిగా ఇహాన్ని పరాన్ని పోగేసిన నేను వస్తుందిగా అది మూడోది నేను ఉండాలి ముందు తర్వాతనే ఇహం వస్తుంది పరం నేను లేకుండా ఇహ పొనాలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇహపరాలను ఇచ్చేసావు కానీ నేను అట్టి పెట్టుకున్నావు నేను అట్టి పెట్టుకునే ఇంకేం లేదంటావు పైగా ముందుగా అసలైంది అసలైంది ఇంకా ఉన్నదే ఉంది అది కావాలన్నమాట అంటే అప్పుడు అంటాడు కురు శీర్షమే నిజం ఎస్ నేను అనే అహంకారం మిగిలి నీ మూడవ పాదాన్ని ఆ మీద నువ్వు అంటే అహంకారం నీది అయిపోతుంది నీ యొక్క పాదాన్ని నా శిరస్సు మీద పెట్టు అంటే శిరస్సు అంటే అహంకారానికి చిహ్నం ఇది కల ఇది అహంకారానికి చిహ్నం హృదయం అహంకారానికి చిహ్నం కాదు హృదయం ఈశ్వరుడికి చిహ్నం ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు అహంకారం ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ సెల్స్లో అహంకారం కాబట్టి ఈ అహంకారాన్ని పరమేశ్వరుడికి సమర్పించి దానిని ఆత్మయాజీ అని సో అహంకారం జిహో విశ్వాహ అహంకారాన్ని హోమం చే స్వారీ మమకారం హోమి స్వాహ అలా అది యథార్థమైన హోమం అంటే అది ఆత్మయాజి ఆత్మయాజి అంటే మీరు నిప్పుగ్రేల్ంచి చేయక్కర్లేదు నిప్పు గురేల్చి కూడా చేస్తారు విరజా హోమము అనే పేరుతోటి నిప్పుగ్రహల్చి కూడా చేస్తారు కానీ అలా చేయకపోయినా పర్వాలేదు మీరు బుద్ధి ఎందు ఆ సమర్పణాభావంతో మమకారాన్ని అహంకారాన్ని ఈశ్వరులకు సమర్పించి అంటే అర్థమేటో తెలుసిన ఈ మమకారాన్ని బుట్టలో పెట్టుకుని ఆయన ఏదో ఎక్కడికో పట్టుకుపోతాడని మీరు అనుకోరు మమకారం అహంకారం అంటే దాన్ని ఏమి పట్టుకెళ్ళడానికి ఏమి ఉండాలంటే బుట్ట కాదుగా ఏ అంటే అర్థం మీరు నిర్మమహ నిరహంకార అయిపోతారని అర్థం మీరు ఈశ్వరుని పాదపద్మల మరొల సమర్పించి వేస్తారు దానిని మద్యాజీ అని అంటారు మద్యాజీ మా నమస్కూరి నాకు నమస్కారం చెయ్యి ఇప్పుడు ఒకళ్ళు అంటారు నేను మీకు నేను మానవులకు నమస్కారం చేయను దేవుడికే నమస్కారం చేస్తాను అంటే ఏమిటి దేవాలయానికి వెళ్ళాలి అక్కడ విగ్రహం ముందు నిలబడాలి అప్పుడే తొలకాయ ఉంచి నమస్కారం చేస్తాను నేను మనిషి అన్నవాడికి నమస్కారం చెయ్యను అని అంటాడు ఒక